ఆనందే పరమే బ్రహ్మణి బ్రహ్మైవ పవతి విద్య జ్ఞా విద్య అంటే జ్ఞానం జ్ఞానము ప్రతిష్ఠితమైతే కానీ మీరు ప్రతిష్ఠితులు కారండి ఇంటర్మీడియట్ పూర్తయిందండి ప్రతిష్ఠితులు అవుతాడు రావడం ఎందుకని జ్ఞానం ఇంకా అల్టిమేట్ రాలేదు బిఎస్సీ అయింది ఇప్పుడు కాలేదు ఎంఎస్సీ అయింది ఇప్పుడు కాలేదు పిహెచ్డీ అయింది ఇప్పుడు జ్ఞానము ప్రతిష్ఠితమైపోయింది వీడు ప్రతిష్ఠితులు అయిపోయాడు సో అదే అన్నారు శంకర్లు విద్యా ప్రతిష్టానాది ప్రతిష్టది విద్య వీడిని అన్న ప్రాణ అలా అలా తీసుకెళ్లి తీసుకెళ్లి ఆనందంలోకి తీసుకువెళ్ళింది అల్టిమేట్లోకి అక్కడికి వెళ్ళిపోయి విద్య ప్రతిష్ఠిత ప్రతిష్ఠని పొందేసింది ఇంకా ఇది స్టెబిలైజ్డ్ ఇంకా నో మోర్ టు బీ నో ఇంకో ఇంకో పైన ఇంకో పీక్ ఏమీ లేదు ఇంకా అల్టిమేట్ పీక్కి వచ్చేసేది ఆ రకంగా జ్ఞానము ప్రతిష్ఠితమైపోయింది ఇంకా సాతిశయం కాదు నిరతిశయం అయిపోయింది ఇంకా దీనికంటే అధికంగా ఏం లేదు ఎప్పుడైతే విద్య ప్రతిష్ఠితమైపోయిందో వీడు ప్రతిష్ఠితురైపోయారు ఎక్కడ ప్రతిష్ఠితులయ్యాడండి విద్య తీసుకెళ్ళిన చోటకే ఎక్కడికది ఆనందే పరమే బ్రహ్మణి ఏం వేద ప్రతితిష్టతి అంటే అర్థం ప్రతిష్ఠతి అంటే ఆనందే పరమే బ్రహ్మణి ప్రతిష్ఠతి ఆ పరమ బ్రహ్మ పరబ్రహ్మ ఎందు నేచురల్ పర్ఫెక్షన్ అల్టిమేట్ యూనివర్సల్ పర్ఫెక్షన్ ఆనందరూపం ఆనంద అంటే మీరు బ్రహ్మ ఆనందం అంటే ఏమర్థం అవుతుంది అందుకోసమే పెర్ఫెక్షన్ పెర్ఫెక్షన్ అంటూ ఉంటా ఆనందం బ్రహ్మ ఆనందం అండి బట్టి ఐడియా రావాలి కదా పర్ఫెక్షన్ లోపల ఆత్మా ఆనందం అంటే బాగానే వస్తుంది ఐడియా బ్రహ్మానందం అంటే పర్ఫెక్షన్ దట్ అల్టిమేట్ పెర్ఫెక్షన్ దట్ ఈస్ ది ఆనంద దట్ ఈజ్ నో ఇంపర్ఫెక్షన్ వాట్స్ అలాగనమాట సో అటువంటి పరబ్రహ్మ ఎందుకు వీటి ప్రతిష్ఠితులు అవుతాడు అంటే బ్రహ్మ అవుతాడని వస్తాడు బ్రహ్మ ఇవ్వవతి ఇటు పర్సనాలిటీ పర్సనాలిటీ ఏనాడో పోయింది ఇండివిజ్యువాలిటీ ఇంకా పర్సనాలిటీ కూడా ఉంటే ఇంకా వాడేమో సాధకుడు ఇండివిజ్యువాలిటీ ద లిమిటెడ్నెస్ అది ద యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ పరబ్రహ్మ విలీనమైపోతుంది ఇట్ ఈస్ ది బ్రహ్మన్ విచ్ ఎగ్జిస్ట్ దట్స్ ఇట్ ఈస్ ది బ్రహ్మన్ విచ్ ఎగ్జిస్ట్ పద్యభూతాస్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్రహ్మన్ బాడీ ఎగ్జిస్ట్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్రహ్మన్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్రహ్మ రివర్ గోస్ అని మెర్జెసింది ఓషన్ ఇప్పుడు ఇంక రివర్ ఏముండదు అక్కడ ఓషన్ ఏ ఉంటుంది ఇట్ ఈస్ ocean వచ్చి ఎగ్జిస్ట్ ఓషన్ ఎగ్జిస్ట్ అండి వేవ్స్ ఎగ్జిస్ట్ సర్ఫ్ ఎగ్జిస్ట్ రివర్ వాటర్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ సందర్భం లేనివి కది వాట్ రియల్లీ ఎగ్జిస్ట్ ఓషన్ exists బ్రహ్మ అస్తి అంటే బ్రహ్మ ఇవ భవతి అంటే అర్థం అది ఇప్పుడు బ్రహ్మ రూపుడే నిలిచి ఉంటాడు ఓకే తర్వాత అన్నవానన్నాదోవతి భాష్యం దృష్టం తస్యోచ్యతే ఇది అదృష్ట ఫలం అంటే ముక్తి మోక్షము ఇంకా వీడికి పునర్జన్మ లేదు ఇంకా ఇది అదృష్ట ఫలం మోక్షాన్ని పొందిస్తాడు ఈ అదృష్ట ఫలం అంటే వాడికే తెలుస్తూ ఇంకా చుట్టుపక్కల వాడికి ఈ ఫలం ఏం తెలియదు కొంచెం బాహ్య జగత్తుకి సంబంధించి వ్యావహారిక జగత్తుకి సంబంధించి కూడా ఫలం ఏమైనా ఉందా జ్ఞానానికి ఉంది ఎప్పుడూ కూడా ఇప్పుడు మీ మనస్సు బాగోలేదు అనుకోండి శరీరంలో అనారోగ్యం వస్తుంది దృష్టం ఫలం మీ మనసు బాగుందో బాగలేదో నాకు తెలియదు అనారోగ్యం వస్తుంది తెలుస్తుంది అంతే డాక్టర్లు కూడా అంటారు మేము మందులు వేస్తున్నాం అండి పట్టివ్వట్లేదు వారి మనస్సుకి అనుకూలంగా లేదు ఈ మాట మీరు తరచుగా వింటూనే వారు మనస్సు బాగుపడితే శరీరం బాగుపడుతుంది సో అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే వీడు ఆ పరబ్రహ్మ జ్ఞానమునందు ప్రతిష్ఠితుడై ఉంటాడో వీడి చుట్టూ ఉండే వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి దేహంతో సహా మనస్సుతో సహా అన్ని ఎవ్రీథింగ్ చేంజెస్ ఫర్ ది బెటర్ దాన్నే దృష్టఫలము అంటారు దృష్టంచే ఫలం తస్య తస్య జ్ఞానిన దృష్టం ఫలముచ్యే ఏటి దృష్టం ఫలము అన్నవాన్భవతి అన్నాదోభవతి వెరీ ఇంట్రెస్టింగ్ భా అన్నవాన్ ప్రభూతమన్నమస్య విద్యతే అన్నవాన్నండి ఇక్కడ భాష్యం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నము కలవాడగును ఇక్కడ అన్న శబ్దానికి అర్థం ఏమిటని విచారం చేశారు అన్న శబ్దానికి దేహం అని అర్థం చెప్పారు అన్నమయ్య అంటే దేహం కదండి అర్థం చెప్పారు కుదరదు ఎందుకంటే దేహం కలవాడ అవ్వాలంటే వాడు జ్ఞానం అవ్వాలండి అజ్ఞానికి దేహం లేదు అజ్ఞాని దేహం గలవాడేగా కాబట్టి ఈ జ్ఞానం గలవాడు అన్న దేహము గలవాడవును అంటే ఆ సందర్భంగా ఉంది వాక్యం జ్ఞానం లేకపోతే దేహం లేకుండా జ్ఞానం చేతన దేహం వస్తే అప్పుడు అన్నము గలవాడైనాడు అని మనం అన్న శుద్ధానికి దేహం అనర్థం చెప్తే బాగుంటుంది అలాగనుక జ్ఞానం ఉన్నా లేకపోయినా అన్నమయ కోశం సమానమే కాబట్టి అన్నవాన్ అంటే అన్నమయ కోశము గలవాడు అని చెప్పకూడదు అన్నవాన్ని అంటే విరాట్ కలవాడు అని కూడా చెప్పకూడదు ఎందుకంటే జ్ఞానం ఉన్నా లేకపోయినా విరాట్ ఉండనే ఉన్నది ప్రతి వాళ్ళకి విరాట్ అవైలబుల్గానే ఉంది జ్ఞానం కలవాడికి అవైలబుల్లో పంచభూతాలు జ్ఞానం కలవాడికి ఉన్నాయి మిగతా వాళ్ళకి లేవని అలాగే లేదు పశు కూడా విరాట్ ఉండనే ఉంది కాబట్టి అన్న శబ్దానికి అర్థం కుదరదు విరాట్ అనే అర్థం కుదరదు ఇంకేమన్నా ఇంక అర్థానికి ఇంకో అర్థమేముందో తెలిసిన భోజనం ఉంది ఇంకేదీ లేదు మూడే అర్థం మూడు అర్థాల్లో రెండు ఎప్పుడైతే కుదరలేదో ఇంకేముందంటే భోజనం అర్థమే ఉంది అదే అర్థం ఇక్కడ ఇంక దానికో లింగం కూడాను లింగం అంటే ఇండికేటర్ అన్నదహ అధ అంటే అధ భక్షణి ఫిక్స్ ఫిక్స్ అయిపోయింది కదా అక్కడికి మీనింగ్ ఇంక గురించి సందేహం లేదు పక్కనే ఉంది కదా అన్న అదహ అన్నం అంటే భోజనం అయితే ఏమంటే భోజనానికి కోసం జ్ఞానం ఎందుకండి అజ్ఞానికి భోజనం నిజానికి ఒకప్పుడు జ్ఞానికంటే అజ్ఞానికే ఉంటుంది కదా భోజనం ఎక్కువ కాబట్టి అన్నవా అన్నంటే భోజనము గలవాడు అంటే అదేం ఫలం అండి జ్ఞానానికి లేకపోతే ఉపాసనకి ఫలం చెప్పేప్పుడు ఆ ఫలం కూడా ఒకంత శోభగా ఉండాలి కాబట్టి ఏదో చారు తింటున్నాడు అన్నదానికి ఆత్మజ్ఞానాన్ని పొందాడు ఆపైనరోజు చారు అన్నము తింటున్నాడు అంటే అది ఏమంత శోభగా ఏమి కాబట్టి అన్నవా అన్నంటే అన్నము అంటే గొప్ప అన్నము గలవాడు ఆ ఫలము గనుక దానికి వేదంలో ఎక్కడైనా సరే అన్నవాన్ భవతి అంటే ప్రభూతం అన్నం అస్య విద్యే ఇచ్చి అన్నవాన్ అదే వేదంలో అదే విద్య దాని నిర్ధారణది శాస్త్రంలో అలాగే దాన్ని తెలుసుకోవాలి సో ప్రభూతమైన అంటే సమృద్ధమైన అన్నము గలవాడవును ఈ ప్రకరణం ఈ భృగువలంతా అన్నాన్ని గురించి ఉంటుంది అన్నానికి హైలైటింగ్ ఇక్కడ ఎదరెదరు కూడా అన్నని వ్యాధని మొదలుపెట్టి ఇక్కడ అన్నం ఈజ్ హైలైటెడ్ కాబట్టి వాటి దగ్గర సమృద్ధిగా అన్నం ఉంటుంది ఎందుకో తెలుసిన వాడు అందరినీ ప్రేమతో చూస్తూ ఉంటాడండి వాడు ఎక్కడుంటే అక్కడ పళ్ళు ఫలాలు చాక్లెట్లు అన్నము ఇవి అవి ఉంటూ ఉంటాయి అవకాశీసాలు ఇవన్నీ ఉంటాయి వాడు ఎక్కడుంటే అక్కడ వాడి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అన్నమే వాడే అన్నం వాడి చుట్టూ అన్నం దీ ప్రభూతం అన్నం భవతి వాడేమీ కష్టపడక్కర్లేదు సమృద్ధిగా అన్నం ఉంటుంది ఇలా పూజ స్వామీజీ ఎక్కడుంటే అక్కడ బోల్డ్ అన్నం సమృద్ధంగా ఉంటుంది भय उ महात्म शोभय काबटे प्रभूतम अन्नम से भाष्यकार अन्न शब्दा की प्रभूतम अन्नमनेंथम एन्य सत्ता सर्व अन्नवा विद्याशेष न सैदीला अर्थंजा अन्नमयन విరాట్ అనో చెప్తే దానికోసం వీడు విద్య అక్కర్లేదు సత్తా మాత్రేనా తల్లిదండ్రులు కడుపున పుట్టి వీడు పుట్టితే చాలు సత్తా జన్మని చేసినంత మాత్రాన అన్నమయ్యమో వచ్చేస్తుంది వీడికి విరాట్ రానే వస్తుంది ఇంక దీనికోసం మళ్ళీ విద్య కూడా ఎందుకు అందరూ అన్నవారినే ఆ సెన్స్లో అప్పుడు విద్యకు విశేషమేమో విద్య అంటే జ్ఞానం జ్ఞానానికి ఒక స్పెషాలిటీ ఉండాలి కదా సో ఏ చదువు చదువుకోకుండా అక్కడేమో ప్యూను ఉద్యోగం చేస్తున్నాడు ఇంకొకడేమో ఎంఎస్సి ప్యాస్ అయ్యి ప్యూను ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఆ ఎంఎస్సికి విశేషమే ఉండదు అలా ఉండకూడదు కాబట్టి విద్యకు విశేషం ఉంటుంది కాబట్టి అన్న శబ్దానికి అర్థం చెప్పాలి అన్నమయకుశాన్ని విరాట్ని చెప్పకూడదు అవి సర్వసాధారణములు కామన్ టు ఎవ్రీబడి కనుక ఆహారం కూడా చాలా అధికంగా పుష్కలంగా అనే అర్థమే వస్తుంది దట్ ఈస్ హావ్ ఇట్ ఈ ఇంకా అన్నాద ఏం అన్నమతీత్యన్నాద సో అన్నాదో భవతి అన్నాదతి అంటే అన్నము తినువాడగును అంటే జ్ఞానం లేకపోతే అన్నం తింటా ఏమి జ్ఞానం లేకున్నా అన్నం తింటాడు కదండీ ఇంక బాగా తింటాడు కూడా పైగా సో మరి ఏమిటి అన్నాదే అంట అంటే అర్థం ఏంటో తెలుసిన అజీర్తి వ్యాధి ఉండదు అని అర్థం దీప్తాగ్నిర్భవతి ఇర్థ తనే ఆత్మజ్ఞాన నిష్టలో ఉన్నవాడు చక్కగా పిడుగులో ఉంటాడు వాడు ఎప్పుడు గొడవల భోజనం చేస్తాడు చక్కగా అరుగుతుంది సాధారణంగా జనరల్గా మనస్సు ఎప్పుడైతే పవిత్రమైపోతుందో శమధమాదులు ఎప్పుడైతే మనస్సులో వచ్చేస్తాయో ఈ సైకోసొమాటిక్ డిసీజెస్ అన్నీ చాలా తగ్గిపోతాయి వచ్చినా కూడా వాటిని తేలిగ్గా హ్యాండిల్ చేయగలుగుతాడు కింద అన్నం శుభ్రంగా అరుగుతుంది స్టొమక్ జ్యూసెస్ అన్నీ క్లీన్గా ఉంటాయి ఆ రకంగా మనం దృష్టఫలానికి చెప్పొచ్చు సో మీ సోటరికి కూడా చెప్పచ్చు ఎందుకంటే అన్నాన్ని ఇంత గొప్పగా ఉపాసన చేసుకుంటే అన్నము చక్కగా వాడికి జీర్ణమైపోతుంది దీప్తాగ్ని అంటే బాగా పని చేయించుకున్నటువంటి జఖలాగ్ని కలవాడుగు అని అర్థం ఇది ఇక మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనా ఇంకా ఇది కూడా జ్ఞాన ఫలమే భాష్యం మహాన్ భవతి అది ఫలం వీడు గొప్పవాడు గురువు ఏంటంటే గొప్పవాడవడానికి కూడా ఏదో ఒక హేతు ఉండాలి కొందరు ధనం చేత గొప్పవాళ్ళు అవుతారు కొందరు భూమిలో అవి ఉండడం చేత గొప్పవాళ్ళు అవుతారు ఏదో గొప్పవాడు అవ్వడానికి కూడా ఒక హేతు కొందరు టెన్నిస్ బాగా ఆడి గొప్పవాళ్ళు ఉంటారు ఏదో ఎవరు రకంగా గొప్పవాడు అవుతాడు సో వీడు ఏ రకంగా గొప్పవాడవుతాడు అంటే ప్రజయా పశుభి బ్రహ్మవర్చ్యసేన కీర్యా నాలుగు వచ్చే వీటి ద్వారా వీడు గొప్పవాడవుతాడు అదేంటారు కేన మహత్వం ఇత ఆహా ఏమిటండి వీడి మహత్వం ఏమిటి వీడి గొప్పతనం ఏమిటి ఎలా గొప్పవాడు ఏ బేసిస్ మీద గొప్పవాడవుతాడు అంటే శృతి చెప్తోంది ఎలాగే ప్రజయా పుత్రాదిన చక్కటి సంతానం ఉంటుంది వాడికి అంటే అర్థం ఏమిటండి అంటే గృహస్థులకు కూడా ఈ జ్ఞానము ఉపాధేయము అని మనకి స్పష్టమైపోతుంది సంతానం ఉంటుందంటే మరి గృహస్థుల కోసమే చెప్పిందే కదా కాబట్టి కొందరు అంటారు గృహస్థులకు దట్ ఈజ్ రాంగ్ గృహస్థులకు ప్రజయా పశుభిర్ ఈ మూడు సన్యాసులకు అక్కర్లేదు నాలుగోలు కూడా సన్యాసులకు అక్కర్లేదు కీర్తి ఏదో సాధువు ఈ సన్యాసులకి కీర్తి ఎందుకంటే ఊరికే టీవీల్లోనో వాటిల్లోనూ కనపడుతూ ఉన్నాం ప్రచారం చేసుకుంటాం ఎందుకు వై మనం పుణ్యకర్మ చేయాలి పుణ్యకర్మ చే ఇప్పుడు గులాబీ వికసిస్తుంది కీర్తిని కాంక్షిస్తుందా కాంక్షిస్తుంది ఆ గులాబీ పరిమళం నాలుగు చోట్లకి వెదల్లబడుతుంది ఆ కీర్తి దానంతటా అది వస్తుంది కానీ అందరూ గులాబీని ప్రేమించారు అదే కదా కీర్తి అంటే గులాబీ ప్రయత్నం చేస్తే వచ్చిన కీర్తి అది మీరు ఈ వాక్యం వినే ఉంటారు యథా సంపుష్త వృక్షస్య దూరా ద్యంధో వాచేవం పుణ్యస్ కర్మణో దూరా ద్యంధో వాతి మహానారాయణోపనిషత్తులో ఉంది కాబట్టి వీరు పుణ్యకర్మ చేస్తూ ఉంటే ఆ కీర్తి దానంతటా చూస్తుంది పుణ్యకర్మ చేసేది పెసరంత పుణ్యమనో దానికి ముట్టడి కీర్తి కావాలనే అలాగంటే ప్రచారం అనవసరం వస్తూ ఉంటాం సో వీడు ప్రజావంతుడు అవుతాడు ప్రజ అంటే పుత్రాదిన పుత్రులు పుత్రికలు ఆది శబ్దం చేతనం సో చక్కటి సంతానము తర్వాత పశుభి గవాదిభి సో పశు సంపద అంటే క్యాటిల్ వెల్త్ ఒకప్పుడు క్యాటిల్ వెల్త్ ఇప్పుడు అర్థమైనట్టే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే కాఫీ అయ్యో పాలు లేవండి పాలుంటే కాఫీ పెట్టి వచ్చి వాళ్ళం కొంతమంది పాలు లేవంటూ ఉంటాం పాపం పూర్వం విలేజెస్లో అలా ఉండేది అయ్యో పాపం పాలు లేవు నాలుగు గంటలకు వెళ్తే పాలు ఉండవు మీరు పొద్దున్న వెళ్తే పాలుంటాయి కాఫీ పెట్టేస్తారు కాఫీ ఇస్తారు మీరు మధ్యాహ్నం రెండింటికి వెళ్ళారనుకోండి వాళ్ళు పెందరాడే భోజనం చేస్తారు పల్లెటూళ్ళల్లో సో రెండింటికి పన్నెండు పది ఏడు భోజనం చేసేస్తారు రెండింటికి టీ పెట్టుకు తాగేస్తారు టీ పెట్టుకు తాగేసి ఆ పాలు వెచ్చబెడతారు కొద్దిగా వెచ్చబెడతారు ముందు దాంట్లో కొంచెం పాలుతో టీ పెట్టేసుకుంటారు మిగిలిన పాలలో తోడు వేసేస్తారు ఇంకా ఆ రోజుకి పాలు ఉండదు అది హోల్ డే పాలుంటుంది మళ్ళీ మీకు కాఫీ కానీ టీ కానీ కావాలంటే నెక్స్ట్ డే మార్నింగే సో దిస్ ఈజ్ ద విలేజ్ సిస్టమ్ నేను బాగా ఎరుగుతునే సిస్టమ్ కాబట్టి అంటే అలాగే ఉందనుకోండి అంటే అలా అవ్వదు అని అర్థం క్యాటిల్ వెళ్తంటే పాలు ఫైన పాలు పెరుగు అయ్యో పెరుగులేదండి మజ్జిత అవుతారా అని అలాగా మజ్జిగైనా పర్వాలేదు కొన్ని సో దట్ కైండ్ అవుతుంది పాలు పెరుగు సమృద్ధిగా ఉంటాయి పాలు పెరుగు ఇంటికి వచ్చిన అతిథికి అవసరం కదండి అతి అతిథి మర్యాద ఇప్పుడు గృహంలో పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఎవరైనా వస్తే వాడు యూ వాంట్ అని అడిగి వాళ్ళని మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపించేస్తే అది గృహానికి శోభే ఉంది మన మన గుమ్మ మీద అడుగు పెట్టేటంటే వాడు ఏదైనా తీసుకువెళ్ళాలి ఇది గృహస్థులకి ఆ ధర్మం న్యాయం అది అమెరికాలో అమెరికాలో అసలు గృహస్థ ధర్మం ఏం లేదు ఈ మధ్యకాలంలో ఇక్కడా తగ్గిపోయింది అలా ఉండకూడదు ఈ రోజున వాళ్ళు తాగుతారా తర్వాత పాలో పెరుగో మజ్జిగ ఏదో ఇవ్వటం లేదా కాఫీ టీ ఆధునిక కాలంలో కాఫీ టీ పాలు పెరుగు ఇస్తే వాళ్ళు హర్ట్ అవుతారు కూడా సో కాఫీ టీ ఇస్తే ఉంటుంది కాబట్టి సో ఒకసారి పొద్దు స్వామీజీ నేను కలిసి ఓ మహాత్ముల దగ్గరికి వెళ్ళా మహాత్ములు అయ్యా అయ్యే అయ్యేసరికి కూర్చున్నాం ఎవరో మహాత్ములు సో కూర్చుండగానే ఆ మహాత్ములు అన్నారు ఇట్ వాస్ లెవెన్ అర్స్ ఆయన అన్నారు దేర్ ఈజ్ స్టిల్ టైమ్ ఫర్ లంచ్ స్వామీజీ let us do some meditation annu unnaru and the swami ji unnaru let us have a cup of coffee not meditation anje chepparu he meditation nai he can do meditation if you want we want athithuluku meditation aitunde adi paddhadi kada ledha devagowla avadu meeru navakava edo poojeyedo navakava edo paradi chesukuntunnaru anukondi athithulu vacharu anukondi please come on join నమ్మకం జా ఆయన పాపం ఏదైనా కాఫీ ఇస్తాడేమో అని ఆయన అనుకుంటాడు నమ్మకంలో జాయిన్ అవడం అంటే ఈ నమ్మకం చమకం పురుష సూక్తం శ్రీ మంత్ర మంత్రన్యా మహాన్యాసం ఎప్పుడు పూర్తయ్యాను సహస్రనామ ఎప్పుడు వీడు అతిథి ఇంకో చోట పోవచ్చు ఎక్కడికేదా కాబట్టి అతిథికి చక్కగా పాలు పెరుగు కాఫీ అలాంటి వివాలు కానీ మెడిటేషన్స్ పూజల్లో ప్రవేశపెడు అతిథి వైయుషుద్ ఇంపోసి అప్పందరిస్తాను అతనికి ఇప్పుడు నుంచి వచ్చేటంటే లేకపోతే ఎక్కడో తిరిగి తిరిగి వచ్చేటంటే అది మెడిటేషన్ చేసి టైమా సందర్భమా అక్కడే కూర్చున్న వాడికి అయితే అవ్వచ్చు కాక సో ఎనీవే దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ క్యాటిల్ వెల్త్ క్యాటిల్ వెల్త్ అంటే అర్థం అదే అంతేగాని ఆవులు బర్రీలు ఉన్నాయని కాదు దిస్ ఇస్ ఈ ఆధునిక కాలంలో దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ క్యాటిల్ వెల్త్ మన ఇంట్లో ఎప్పుడూ కూడా మనకు ఒక లీటర్ పాలు అవసరం అయితే మనం వన్ అండ్ హాఫ్ లీటర్ కొని పెట్టుకోవాలి ఆ హాఫ్ లీటర్ని ఆ చెత్తలకి వాళ్ళకి ఎప్పుడూ ఎక్కువ కొనుక్కోవాలి కకూర్తి చేయకూడదు కొంతమంది ప్రసూతిగా కొంటారు పాలు అలా కొనకూడదు ఏం చేస్తాం ఈ రూపాయలన్నీ పోవేసి ఉన్నవాళ్ళకి లోటే ఉండేది ఇంట్లో ఉండడం ఏమిటండి ఇంట్లో లేకపోవడం అనేది ప్రసక్తి ఉంది పెద్ద మనస్సు ఉండాలి ఎనీవే సో పశుభి గవాది బ్రహ్మవర్చసేనా శమధమజ్ఞానాది నిమిత్తైన తేజస తేజస్సు అంటే త్వగ్దీప్తి అంటారు అంటే శమధమాలు నేను అధికంగా తపస్సు అంటే శమధమాలు జ్ఞానము సో మనిషి అంతరింద్రియ నిగ్రహం కలిగి ఉన్నాడు పవిత్రమైన మనస్సు వ్యాపారములు ఇంద్రియ వ్యాపారములు చాలా పవిత్రంగా ఉంటాయి సత్యాన్ని పలుకుతూ ఉంటాడు ఆత్మజ్ఞాననిష్టలో ఉంటాడు వాడి మనస్సు అంత పవిత్రంగా ఉంటే వాడి కళ్ళల్లో వాడి మాటలో వాడి చేతలో ఈ మూడింట్లోనూ కూడా ఈ పవిత్రత ఒలికిపోతూ ఉంటుంది అది అలాగ ఓవర్ఫ్లో అయిపో స్పిల్ అవుట్ అయిపోతూ ఉంటుంది ఆ పవిత్రత సో ఆ పవిత్రత స్పిల్ అవుట్ అవ్వడానికే బ్రహ్మవర్చస్సు అనిపారు సౌందర్యము స్పిల్ అవుట్ అవ్వడానికి లావణ్యము అనిపేరు సౌందర్ ఫిజికల్ బాడీ బ్యూటీ లావణ్యము అంటే ఫిజికల్ బ్యూటీ బాడీ యొక్క అంచతనే లావణ్యము అనేది స్త్రీలకే వర్ణిస్తారు పురుషులకి వర్ణించారు జనరల్గా కావ్యాల్లో ఉండే పరిస్థితి నేను కాబట్టి సౌందర్యము ఫిజికల్ బ్యూటీ దానికి లావణ్యము అనిపేరు పవిత్రతకి సంబంధించినటువంటి బ్యూటీ అమ్మ లక్ష్మీదేవిలా ఉన్నారండి వారనో లేదా గౌరీదేవిలా ఉన్నారనో స్త్రీల గురించి పురుషుల గురించి అబ్బా ఎంతో తేజస్వాలుగా ఉన్నారనో అయితే ఆయన ముఖం చూస్తే ఎంతో తృప్తిగా ఉందనో దండం పెట్టబుద్ధేస్తోందని ఆయన చూస్తేనో దీనికి బ్రహ్మవర్చస్ అని కాదు ఆ బ్రహ్మవర్చస్సు సహజంగా వస్తుంది కడుపు నుండా కుళ్ళు పెట్టు కూర్చున్నాడు అనుకోండి వాడు అన్ని చూడు చూసి చూపులు చూస్తేనే వీడు వెళ్ళనాయంటాడని తక్కువని తెలిసిపోతుంది సో అలాగా కనుక ఆ బ్రహ్మవర్చస్సు కూడా వీడికి వస్తుంది ఆ బ్రహ్మవర్చస్సు చేత మహాన్ అవుతాడు బ్రహ్మవర్చస్సేన మహాన్ భవతి గొప్పవాడు అవుతాడు లోకంలో పది మందికి ఉపయోగపడేవాడు అవుతాడు పది మంది చెప్పుకునేటువంటి కీర్తి ప్రతిష్ట కీర్తన అనొద్దు ఎందుకంటే పక్కనే ఉంది మళ్ళీ కీర్తి పది మంది రోళ్లలోనూ మహాత్ముడుగా గుర్తింపబడతాడు మహాన్ భవతి ప్రజయ పశుభర్ బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా మహాన్ భవతి కీర్త్య శ్యాత్య శుభాచార నిమిత్త కీర్తి చేత కూడా గొప్పవాడవుతాడు కీర్తి అంటే ఫేమ్ ఇంగ్లీష్లో ఈ ఫేమ్ అనేది ఇట్ కెన్ బి ఏ రాంగ్ కైండ్ ఆఫ్ ఫేమ్ ఆల్సో ఇప్పుడు ఈ ఎవడు మాఫియా డాన్స్ వాళ్ళు ఉంటారు చూడండి వీరప్పన్ వాట్ ఏ ఫేమస్ పెర్సన్ హీజ్ అలాంటి ఫేమ్ కాదు ఇది కీర్తి అంటే దాన్ని కీర్తి అనరు వేరొప్పన్నది కీర్తన్ర మటోారిటీ సో అలాంటి ఫేమ్ కాదు ఇది ఇది చాలా పవిత్రమైన శుభాచార నిమిత్తయ కీర్తి అంటే ఖ్యాతి ఖ్యాతి అంటే ఖ్యాతే ఇది ఖ్యాతి అందరూ చెప్పుకుంటారు అని సో పది మంది చెప్పుకుంటారు మంచివాడుగా చెప్పుకుంటారు అలా ఎందుకు చెప్పుకోవాలి శుభాచార నిమిత్తయ అతని ఎందు శుభమైన ఆచారము అంటే పవిత్రమైన నడవడి ఆచారం అంటే నడవడి శీలము అనర్థం ఆచార శుద్ధ పవిత్రమైన శీలము ఉంటుంది మాట బాగుంటుంది ఇప్పుడు ప్రేమ వలకబోస్తూ చేత ఉంటుంది ఆలోచన అలాగే ఉంటుంది శుద్ధి ది పర్సన్ కెన్ సెన్స్ ఇట్ వై పర్సన్ ఈవెన్ యానిమల్స్ సెన్స్ ఇది పవిత్రమైన హృదయం గలవాడినాయి యానిమల్స్ కూడా సెన్స్ చేస్తాయి సెన్స్ చేసి కుక్క అయితే తోకాడించడం పిల్లి పిల్లి వాటికి బాడీ లాంగ్వేజ్తో ఎక్స్ప్రెస్ చేస్తాయి సో దగ్గరికి వస్తుంది ఏవో సో హ్యూమన్ బీయింగ్స్ అయితే ఆటోమేటిక్గా సెన్స్ చేస్తారు సో ఇటువంటి దాన్ని ఆ శుభాచారం నిమిత్తమైన కీర్తి వీరికి ఇవన్నీ దృష్ట ఫలాలు వారు కావాలని కోరి ఏరి తెచ్చుకున్న ఫలాలు కాదు వీరు వాటంతటవి వచ్చే ఫలాలు ఇప్పుడు రామకృష్ణ బ్రహ్మహంస ఆయన ఏం ప్రచారం చేసుకున్నారండి ఏం ప్రచారం చేశారు ఆయన ఆయన ఇంట్లో ఆయన కూర్చునేవారు ఎవడైనా వెళ్ళి దండం పెడితే ఆశీర్వదం చేసేవారు ఏవైనా నాలుగు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పేవారు అంతే ఈ విడ్ నాట్ ఎనీథింగ్ అదర్ దాన్ దాట్ ఆయనకి ఎంత ప్రచారం వచ్చింది మనం ప్రచార కాంక్ష ప్రచారం కోసం సమాజంలో పడితే అది కూడా ఒక ఇంపెర్ఫెక్షన్ అయిపోయింది చూడండి ఇంపెర్ఫెక్ట్ అవన్నీ ఐఎమ్ ఇంపెర్ఫెక్ట్ వై బికాజ్ ఐ హ్యావ్ లెస్ నెంబర్ ఆఫ్ సిషియాస్ ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఇంపెర్ఫెక్షన్ సో ఐ హ్యావ్ లెస్ మనీ దేర్ ఫోర్ ఐఎం ఇంపెర్ఫెక్ట్ అనుకున్న దానికి difference పెద్ద డిఫరెన్సే ఉంది ఉడికే క్వాలిటేటివ్లీ వాళ్ళ డిఫరెన్స్ ఇచ్చినాయి సో మహాత్ములు ఎప్పుడు కూడా అటువంటి కీర్తిని కలిగి ఉంటారు సహజ సిద్ధంగా వారు కోరకుండగానే వారికి లభిస్తుంది ఆ కీర్తి ఆ శుభాచార నిమిత్తమైన కీర్తి మహాన్ కీర్తి ఆ తర్వాత अन्निया अरभूते ब्रह्म विज्ञात यस्मा तस्मा गुरुमी वनंद अन्ना तिटकूटो अन्ना तिटकूटदे विराट में तिटकूट ఈ జగత్తు తిక్కుమాలని జగత్తు అలా తిట్టుకోవాలి అందుకే పెద్దలు ఏమంటారంటే అపశబ్దాలు ప్రయోగించద్ద ఒక కథ ఉంది నీకు లక్ష్మీదేవి అంటుంది నీకు సంపద ఇచ్చి చేస్తున్నాను అమ్మా లక్ష్మీ నువ్వు ఎంతకాలం ఉంటావు అని అడుగుతాడు ఈయన ఓ వేద బ్రాహ్మణుడికి లక్ష్మీదేవి ఇది ఒక కథ చిన్న కథ ఎక్కువసేపు చెప్పడానికి నాకు టైం చూసుకోవాలి కదా ఓ వేద లక్ష్మీదేవి కనపడుతుంది ఏమోయ్ నిన్ను నేను అనుగ్రహించబోతున్నాను అంటాడు అంటుంది ఆవిడ అంటే ఆయన అంటాడు అమ్మ నేను భార్య ఉన్నాను నువ్వు మరో వాళ్ళు ఎవడ ఆ సేటు జీతం వాళ్ళు అనుగ్రహించు వాళ్ళ నీళ్ళు పూజలు వాళ్ళు చేస్తుంటే నేనేదో అంగ్రం కట్టుకుని ఓ పనసు చెప్పుకుంటావు నాకు కడుపుకుండా పోయిన అది భార్య వది నన్ను అనుగ్రహిస్తానంటాడు నువ్వు అని ఆయన ఆయన చెప్తాడు చెప్తే ఆవిడంటుంది నీ ఇష్టమేంటే నేను అనుగ్రహిస్తానంటే నేను అనుగ్రహిస్తానంటే ఊఆర్ యూ టు సే ఎస్ఆర్ నో అంటే మరి అయితే అంటే తప్పదు ఆ అంటాడు ఈయన ఈయన విరక్తుడు అంటే తప్పదు అంటుంది అది అయితే అమ్మ నువ్వు ఎ నువ్వు చెంచలవని అంటారు కొంతకాలమే ఉంటావు అని శాస్త్రాలు అలా చెప్తున్నాయి మరి అది కరెక్టే కదా అంటే అవునంటుంది అయితే వెళ్ళిపోయే ముందు నాకు సూచన ఇచ్చి వెళ్ళిపోతావా ఏమని అంటే సరే సూచన ఇదే ఇప్పుడే చెప్పేస్తున్నా సూచన నీకు పెళ్ళి అవుతుంది ఎందుకంటే మరి లక్ష్మీ పెళ్ళి అవుతుంది కదండీ సంపన్నుడు అయిపోతే పిల్లనిస్తారు అలా నేను ఏ రోజైతే నీ భార్య ఉదయం సూర్యోదయం అయిన తర్వాత సావకాశంగా నిద్రలేచి ఆ పాచిముఖంతో అంటే అంటే పళ్ళు తోముకోవడం అదేం లేకుండగా స్లీపింగ్ బ్యూటీ అంట సో ఆ ముఖంతో ఎవర్రా నౌకళ్ళు ఎక్కడ తెచ్చారు ఎవళ్ళు లేరేవి ఇంట్లో నీళ్ళు ఇచ్చి వాళ్ళు లేడు కప్పు కాఫీ ఇచ్చి వాళ్ళు లేడు ఏమందరూ ఉన్నారా ఏమైపోయింది దరిద్రం వచ్చేసిందా ఇంటికి అని ఆవిడ చికాకు పడుతో అరుస్తుందో ఆ రోజు నేను వెళ్ళిపోతానని తెలుసుకో అని చెప్పి చెప్తాడు అని లక్ష్మీదేవి సరే తల్లి అంతే మొన్నడు ఆయనకి లాటరీ ఇలాంటిది ఎదుగుతా ఏదో అవుతుంది మొత్తానికి కోటీశ్వరుడు అయిపోతాడు వెంటనే ఒక అందమైన అమ్మాయిని వివాహం ఇచ్చేస్తారు వివాహం చేసుకుంటాడు వివాహం చేసుకుని తర్వాత పిల్లల వాళ్ళు కలుగుతారు ఈ లోపల ఓ రోజు ఈ పదేళ్ళు ఇరవై ఏళ్ళలో అయిపోతుంది ఈయన పెందరా ఈయన ఎప్పుడు తెల్లవారుదం లేవడం తన అంగవస్థం తన జపం తన గాయత్రి జపం దీన్ని విధులుపెట్టకుండగా ఆయన పవిత్రంగా ఉంటాడు విరక్తుడు కదా భార్యవాడు సుఖాలని అనుభవిస్తూ ఉంటాడు ఓ రోజు పొద్దున్న ఆవిడ లేచి ఇలా మాట్లాడుతుంది ఇలా మాట్లాడిన వెంటనే వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి చాలు నోరుమూయీపాటికి వెళ్ళి స్నానం చేసి బట్టలో వేసి సర్దుకుని వెళ్ళిపోవాలి నుంచి ఇక్కడ ఒక్క రోజు కూడా ఉన్నందుకు లేదని అల్టిమేటమ్ ఇచ్చేస్తాడు వచ్చేసేవాడు ఏమిటంటే నువ్వు ముందు తయారయ్యిరా అని పిల్లల్ని అందరినీ రెడీ చేసి వాళ్ళందరికీ చెరో పది లక్షల రూపాయలు మూటలు కట్టేసి అప్పట్లో బంగారంగా ఉండేది ధనం అది ఓ రథంలోనో బండిలోనో పెట్టేసి పుట్టింటికి బమనించేసి ఈయన ఈయన అంగాస్త్రము ఈయన వేదం పుస్తకాలు కమండలము సంధ్యావందన సామాగ్రి విభూతి ఇవన్నీ మూట కట్టుకునే సిద్ధంగా ఉంటుంది అంటే రాజు వచ్చేసి మొత్తం ప్రాపర్టీ అంతా కాన్ఫ్లిస్టేట్ చేసి ఇస్తాడు ఈయన పడతాడు భార్యకి టాటా చెప్పేస్తాడు అయిపోయింది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల నువ్వు నాకు వచ్చావు ఆ లక్ష్మీదేవిని కొంతని ఇచ్చాను యు లీవ్ యువర్ లైఫ్ అని ఆవిడికి చెప్పేస్తాడు ఈయన సన్యాసం తీసి కథ ఎందుకు చెప్పానంటే సో ఎప్పుడూ వాక్కు శుచిగా ఉండాలి వాక్కు పవిత్రంగా ఉండాలి ఆచారం పవిత్రంగా ఉండాలి దేనిని నిందించకూడదు ఇప్పుడు మనకి మన ఉనికి మనం ఒక మనిషిగా మనుగడని సాగించి ఈశ్వరుణ్ణి ఆరాధించుకునే భాగ్యం మనకి లభించింది అంటే మనకి విరాట్ యొక్క అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందండి విరాట్ నుంచే భోజనం అన్నరసమయ పృథివ్యా ఓషధయ ఔషధీభ్యోన్న పురుష సో పృథివీ ఔషధులు పృథివీ అప్పు నుంచి మొత్తం పంచభూతములు అంటే విరాట్ నుంచే మన దేహాన్ని నిర్మాణం అవుతోంది సో ఎప్పుడు విరాట్ అది ద్వారభూతము మన సాధనకి అది ద్వారం ఈ విరాట్ని ఎప్పుడు నిర్ణయించకూడదు ఎవటో జగత్తును నిందించటం కొంతమంది అమెరికా వెళ్ళి కూర్చుని అమెరికాని నిందిస్తారు నేను చాలా తప్పు అంటాను అలా నిందించదు మనం ఈ దేశానికి వచ్చాం ఇక్కడ గాలి పీలుస్తున్నాం ఇక్కడ భోజనం చేస్తున్నాం కొంతమంది ఈ ఊళ్ళో కూర్చుని పాకిస్తాన్ని ప్రేమిస్తారు చాలా తప్పదు అలాగే మన అమెరికా వెళ్ళి అమెరికా అని తిరుగుతారు చాలా తప్పదు అమెరికా వెళ్ళి అమెరికా భోగాలు అండి అంతా ఇక్కడ భోగాలు తప్ప మరి నువ్వెందుకు వచ్చినట్టే ఇక్కడికి కాబట్టి అలాగే ఎప్పుడూ విరాట్ను నిందించరాదు అలాగే దేహాన్ని కూడా నిందించాలి దేహాన్ని మాత్రం ఎందుకు నిందించాలి శరీర మాధ్యం కలు ధర్మ సాధనం మహాకవి కాళిదాసు సో మనకున్న ఇన్స్ట్రుమెంట్ అది ఏదో చిల్లుదో చిట్ ఏదో ఉన్నది ఎలాంటిదైలా ఉండదు అదే అదొక్కటే ఇంక ఇంకో ఇన్స్ట్రుమెంట్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది దిస్ ఇస్ ది ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఇట్ ఈస్ గివెన్ బై ఈశ్వర ఇది ఒక ప్రసాదము ఏమిటో ఈ ఆడజన్మ వేస్ట్ అని ఆడవాళ్ళు అనుకుని పురుషుణ్ణి పుట్టడం పొరపాటు భారతీయుణ్ణి పుట్టడం ఇండియాలో పుట్టుకుండగా టెక్సస్లో పుట్టుకుంటే ఎంత బాగుండే తను అలాగా ఇప్పుడు తనని తాను నిందించుకోవటం తగదు తర్వాత ఇంటి గు అన్నం అన్నం వడ్డిస్తారు దాన్ని నిందించటం తగదు అన్న శబ్దానికి మూడు అర్థాలు చెప్పేశాను నేను ఇక్కడ అన్నీ వచ్చేసాయి ఆయన అలా రాశారు నేను ద్వారభూతేన బ్రహ్మ మాత్రం చేస్తున్నాను అన్నాదో భవతి అని దాని సామీప్యాన్ని బట్టి ఇక్కడ అన్నము అంటే విస్తట్లో ఒడ్డించిన పదార్థములు అని మీరు అర్థం చెప్పుకున్నా కూడా బాగుంటుంది అలాగే చెప్పుకోవచ్చు నేను ఊరికే విరాట్ని దేహాన్ని కూడా అనశబ్దానికి అర్థాలు ఉన్నాయి ఈ ప్రకరణలో అని చెప్పి చెప్పాను సో లెటస్ స్టే విత్ ఫుడ్ ఫుడ్ని గురువుగా చూడమన్నారు అక్కడ గురువు వాని వేయడం చేత నేను విరాట్ని పిక్చర్లోకి తీసుకున్నాను జగత్తు గురువు అండి దత్తాత్రేయ మహర్షి అదే ఈ విరాటే మనకి గురువు ఈ విరాట్ యొక్క ఒక్కొక్క రూపాన్ని చూస్తుంటే ఒక్కొక్క జ్ఞానం మనకి లభించేస్తుంది ఆ రకంగా ఉపాసనంతా విరాట్ మీరు చేసేయచ్చు వెళ్ళి కొత్తగా దేవాలయం మీరేం కట్టి దేవాలయం ఉన్న దేవాలయం చాలండి ఈ విరాటే పెద్ద దేవాలయం ఇంకో దేవాలయం మీరు కట్టినక్కర్లేదు భారతదేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి ఇంకో దేవాలయం కట్టినక్కర్లేదు ఉన్న దేవాలయాలు చాలు అయోధ్య ఈజ్ అన్ ఎక్సెప్షన్ డోంట్ థింక్ దట్ అయోధ్య అయోధ్య ఈజ్ నాట్ ఎ టెంపుల్ అయోధ్య ఈజ్ నాట్ ఎ టెంపుల్ అయోధ్య ఈజ్ ఎ మూవ్మెంట్ ఇట్ ఈజ్ ఒక సమాజ శోధన చేసేటువంటి కార్యక్రమం ఇట్స్ నాట్ ఏ టెంపుల్ ఎనీవే సో ఎనీ పాయింట్ ఈజ్ గురువు మీ వా కాబట్టి విరాట్ని గురువుగా స్వీకరించాలి దేహాన్ని కూడా గురువుగా స్వీకరించి డోంట్ పెంపర్ ఇట్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్ జస్ట్ మేనేజ్ ఇట్ అలాగే అన్నం ఎదురకుండా ఉంటే ఇది బావులేదు అది బాగులేదు అన్నాం అన్నం అన్నంలో చేయగలిగేసుకోవడం కోపం వచ్చేసి అన్నంలో చేయగలిగేస్తుంది పప్పు కూర అన్నింటిలో నీళ్లు పోసేస్తుంది లేకపోతే అది విసిరేయటం పడడం ఇలాంటి ప్రవృత్తి చాలా తప్పు నింద ఇవన్నీ నిందలే కదండి అన్న నింద్యాదు గురువుని నిందించకూడదు ఒకవేళ గురువు మీద మనకేదైనా వ్యతిరేక భావం కలిగిందనుకోండి అవతరికి పోవాలి అంతేగా నిందించకూడదు మహాత్ముని నిందించకూడదు ఎప్పుడు నిందించడం చాలా తప్పు ఎనివే నిందించవద్దు తర్వాత తదశ ఏం బ్రహ్మవిధ వ్రతముపదిశ్యతే తద్వ్రతం కదా వ్రతం అంటే నియమ అని అర్థం ఇది నియమము సాధకులకి నియమం ఇది సాధకులు బ్రహ్మజ్ఞానం కావాలని కోరుకునే మృగువు వంటి సాధకులు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి సో అన్నన్న నింజాతంటే అసలు స్మృతి వాక్యం కూడా ఉన్నది మనకి వడ్డించిన అన్నం ఇంత ఉప్పు తక్కువైనా ఎక్కువైనా దోషం ఉన్నప్పటికీ కూడా దానిని నిందించరాదు అని ఒక ఒకసారి బీరకాయ కూడా బీరకాయ కూడ వేసినాకెవరో భోజనం పెట్టారు బీరకాయలో చేదు ఉండే అవకాశం ఉంటుంది బీరకాయ ఆనపకాయ ఆ రెండింట్లో చేదు ఉంటుంది ఒకప్పుడు అది బీరకాయ చేదుగా ఉంది నేను మాట్లాడకుండగా ఇది ఒక ఎక్సర్సైజ్ ఒక ఒక ఎక్సర్సైజ్ ఇట్స్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు విన్ ఓవర్ ద టేస్ట్ బర్డ్స్ సో నేను కడుపునండా భోజనం చేసి వెళ్ళిపోయాను తర్వాత పాపం వాళ్ళు భోజనం చేసేప్పుడు వాళ్ళు బాధపడ్డారు ఇవాళ పాపం ఆయన ఎలా భోజనం చేసేటం ఆటలేదని వాళ్ళు బాధపడ్డారు నేనంటే నేనని కాదు ఊరికే మహాత్ములు చెప్పే ఏదో ఎవరో మహాత్ముల్ని ఉద్దేశించి చెప్పాను నేను కాబట్టి ఎప్పుడూ కూడా బాగులేదు అనే మాట మనం నోడ్చుకోవటం అనుకోవడం బాగుంది అన్నీ బాగా ఉన్నాయి కొంచెం లెస్ బాగు హయ్యర్ బాగే కానీ బాగున్నది బాగులేదు అనే నెగిటివ్ అనే ప్రసక్తి ఉండరాదు అన్నం నని ధ్యాక్ ఇది బ్రహ్మవేత్తకి అంటే బ్రహ్మజ్ఞానిని అపేక్షి బ్రహ్మజ్ఞానాన్ని కోరేవాడికి బ్రహ్మజ్ఞానం కలవానికి కూడా ఇది ఒక నియమము వ్రతం ఉపదిషే ఆ విధంగా శృతి ఇక్కడ ఉపదేశాన్ని చేసుకోండి మీరు దీన్ని పాటించండి ఈ నియమాన్ని సరే అక్కడికి అది అయిపోయింది తద్వ్రతం ఇంక ఇంకేం లేదు ఆ వ్రతంలో ఇంకా రూల్స్ ఏం లేవు ఇక్కడి నుంచి ఒక వి విచిత్రమైన ఉపాసనలు వస్తున్నాయి దీనికి నేను కొంచెం పూర్వరంగా అని ఈజీ అయిపోతున్నాయి సో నెక్స్ట్ క్లాస్ నుంచి ఈజీ అవుతుంది ఈ క్లాస్కి పూర్తవుతుంది సో ఎలాగంటే మనం జగత్తుని ఎప్పుడూ నామరూపాత్మకంగా చూస్తూ ఉంటాము ఇది ఇంతకుముందు కూడా చెప్పాను నేను తర్వాత జగత్తుని మనం పంచభూతముల రూపంలో చూడటం మనకు అలవాట్లేదు ఈ పంచభూత ధారణ అన్నది చాలా గొప్ప ధారణ ధారణ అంటే భావన చేయుత అని అని అర్థం సో పా పంచభూతముల రూపంగా చూడాలి మీరు పంచభూతాల రూపంగా చూస్తూ ఉంటే యు హెవ్ ఆల్రెడీ సాల్వ్డ్ ద ప్రాబ్లం ఆఫ్ రాగద్వేష ఎందుకంటే పంచభూతాల నుండి రాగద్వేషాలు ఉదయించవు సో ఆ పంచభూతాలను చూడడం మానేసి వాటికి నామరూపాలు జోడిస్తే రాగద్వేషాలు ఉదయిస్తాయి కానీ పంచభూతాల నుంచి రాగద్వేషాలు ఉదయించవు ఇది పృథివీ ఏం రాగమా ద్వేషమా ఏముంది దాంట్లో వాయు రాగద్వేషాలు ఏమున్నాయి ఆకాశ ఆప జలములు పంచభూతాల ఆపహ అంటే రసోహమప్సుకొంటే అప్పుల యొక్క సారమే రసము రసాన్న సారాన్న ఒకటే అర్థం సో అప్పుల యొక్క సారము దప్పికని తీర్చే సామర్థ్యం అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం అది సో ఆ విధంగా అప్పులను చూడ్డం పృథివీ మనకు ఆహారాన్ని అందిస్తుంది వసుంధర వసూంటే సంపద మనం నిలబడడానికి చోటిస్తోంది పృథివీ ఆ రకంగా వాయువు ప్రాణము తేజస్సు ఎనర్జీ ఆకాశము సమస్త జగత్తుకి నిధాన అధిష్ఠానంగా ఉన్నది ఆకాశము పరమేశ్వరుని యొక్క దృష్టాంత ప్రాయమైనది ఆకాశము పరమేశ్వరుడికి బాగా దగ్గరగా ఉన్నటువంటిది ఇలా చూడాలి జగత్ ఇంతే జగత్ అంటే ఇలా చూడాలి కానీ ఇక్కడ ఈ బస్తీ ఆ బస్తీ ఇక్కడో ఫ్లాట్ అక్కడో ఫ్లాట్ ఉంది మీరు మా బావ మరిద ఉన్న అని అవన్నీ మంచిదే అవన్నీ కూడా అవసరమే సో ఇలాగా ఎప్పటికీ గుడి గుడి ఆ సంసారము నామరూపాలు ఇవే అవే రాగద్వేషాలు పెట్టేసుకుని అది దాన్ని చాలా సబ్జెక్టివ్ వరల్డ్ అంటారు వాడి వరల్డ్ ఎంత సబ్జెక్టివ్ అంటే దాంట్లో సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు నక్షత్రాలు ఉండవు ఆకాశం ఉండదు పృథ్వ ఉండదు వాయువు ఉండదు ఇవే వాడి వరల్డ్లో ఉండవు కరెక్ట్ అని నేను చెప్పింది వాడి వరల్డ్లో ఎంతసేపు స్టాకులు రూపాయలు భార్య భర్త దెబ్బలాట్లు పిల్లలు వాళ్ళ మంచితనం వాళ్ళ చెడ్డతనం పరీక్షలు ఇలాగ సంసారానికి సంబంధించిన విషయాలే ఉంటాయి తప్పించి పృథివెప్తేజో వాయు ఆకాశములు కానీ ఇవేం ఉండవు ఎప్పుడైనా ఒకసారి రాముడో కృష్ణుడో గుర్తుకొస్తారు సంవత్సరానికి వస్తారో లేకపోతే విఘ్నేశ్వరుడు చదువుతున్నాడు విఘ్నేశ్వరుడు గుర్తుకొస్తాడు అది కూడా ఊరికే కల్తీ పై పైన అంతా మళ్ళీ దాంట్లో నామరూపం దృష్ట మళ్ళీ దాంట్లో కూడా అభేదము తెలుసుకోవటము అదే ఉండదు ఆ విధంగా చాలా కమర్షియలైజ్ లైఫ్ని కమర్షియలైజ్ చేసేస్తాడు దేవాలయం కమర్షియలైజ్డ్ స్పిరిచువాలిటీని కూడా కమర్షియల్ భక్తిని కూడా వ్యాపారం కింద మార్చేస్తాడు సో దట్ కైండ్ ఆఫ్ ఫ్లీటింగ్ స్పిరిచువలిటీ అంటారే అది దట్ ఈజ్ నాట్ యూస్ఫుల్ అలా ఉండకూడదు జీవితంలో ఈ పాంచ పంచభూత భావన బాగా గట్టిగా రావాలి అంత పంచభూతాలు తప్ప ఇంకేమీ లేవు ఊళ్ళు వాకిళ్ళు ఇవేమై ఇవన్నీ కూడా కల్పన అవన్నీ జై చేజారిపోతాయి వీ కమ్ ఎ అండ్ వీ గో ఎన్ దట్ ఈజ్ ది ఇర్రెఫ్యూటబుల్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఆ సత్యాన్ని గుర్తిస్తూ అసంగంగా పంచభూత ధారణతో నిలిచి ఉండాలి అది ఉపాసన ఆ పంచభూతాలని పెట్టి ఇక్కడ నాలుగైదు ఉపాసనలు ఉన్నాయి అటు నుంచి ఓ రెండు పంచభూ పంచభూతాల్లో ఓ రెండు తీసుకోవడం ఇది దీనికి ఉన్నది అది దీనికి ఉన్నది ఆ రెండు ఆ రెండు నీ యొక్క జీవితంలో భాగంగా ఉన్నాయి వాటిని ఎలా దర్శిస్తూ ఉండు ఇంకో రెండు మళ్ళీ ఇంకో రెండు ఆరు ఎక్కడి నుంచి వచ్చాయంటే మళ్ళీ ఒకటి రిపీట్ చేస్తే ఆరవుతుందే మహాభాగ్యం సో పృథివీని రిపీట్ చేస్తారు రిపీట్ చేస్తే ఆరైపోతుంది ఆ రకంగా మూడు ఉపాసనలు అన్నీ పంచభూతాలకు సంబంధించింది ఈ ఉపాసనలు మనం అర్థం చేసుకునేప్పటికీ బుద్ధి ఎందు నామరూప భావన కొంత క్షాళనైపోయి పంచభూత భావన స్థిరపడుతుంది అంతా పంచభూతాలుగా అంతా ప్రాణమే అంటే కొంతమంది మనుషులు తక్కువ వాళ్ళు కొంతమంది ఎక్కువ వాళ్ళు అనేటువంటి తప్పు దృష్టి ఉండదు అంతా ప్రాణశక్తి అలా దర్శించడం అలవాటు చేసుకోవడం అలాగే పంచభూతాలను దర్శిస్తూ ఉంటే ఈ పదార్థ దృష్టి తగ్గుతుంది ఇప్పుడు శాస్త్రకారులు ఏమంటారంటే పదార్థ దృష్టి చాలా చెడ్డదో అయ్యి దాంట్లో నువ్వు పడి కొట్టుకోవడం ఎంతో కొంత ఎలాగూ తప్పదు బతుకన్న తర్వాత పదార్థ దృష్టి తప్పదు కానీ పదార్థ దృష్టియే సర్వమని మాత్రం కూర్చోవచ్చు అంతకంటే హయ్యర్ లెవెల్కి వెళ్ళవలసింది అని సాధకుణ్ణి ఒక పుష్ ఇచ్చి వాడిని విరాట్లోకి పంపించాలి విరాట్ రూపంగా జగత్తును దర్శించాలి నామరూపాల లా కాకుండా అందుకోసమని ఈ పాంచభౌతిక ధారణ ఆరంభమవుతున్నది అందము ప్రాణోవా అన్నం శరీరం అన్నాదం అన్నము అన్నాదము అన్నము అంటే తినబడేది అధ్యతే అన్నం అన్నాద అంటే తినేది అన్నం అత్తి ఇది అన్నాద అన్నము అన్నాదం మనం ఏమనుకుంటామంటే ఏదో కంచంలో అన్నం ఉంది తినేవాడిని నేను అలాగా కాదు దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ కంచంలో ఉన్న అన్నము అది విరాట్ యొక్క ఒక భాగం ఇక్కడ తినేటువంటిది తినేది ఏమిటంటే ప్రాణశక్తి ఆ ప్రాణము లేకపోతే వాయువు ఇది ఆక్సిడేషన్ ఛాంబర్ మీరు వేసిన ఆహారం ఆక్సిడైజ్ అయ్యి ఆ విధంగా పచ్చనము పచనం ఆక్సిడైజ్ అవ్వడం అని అర్థం ఆ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది మనం గాలి వాయుదేవత సర్వ జగద్వ్యాపకంగా ఉండే వాయువు నుంచి ఆక్సిజన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆక్సిడైజ్ చేసేది వాయువు ఆక్సిడైజ్ చేయబడేది అన్నము దీంట్లో మీ ఇండివిజువాలిటీ మీ పర్సనాలిటీ ఏముంది దీంట్లో ఏమీ లేదు ఉరికే మీ పర్సనాలిటీ ఉరికేది అక్కడ ప్రవేశించి వాతావరణాన్ని కలుషితం చేయటము సత్యాన్ని కప్పిపుచ్చటానికే ఉపయోగపడుతుంది తప్పిస్తే దీంట్లో మీ పర్సనాలిటీ ఏమీ లేదు బాడీ నీడ్స్ ఫుడ్ అండ్ హిట్ గెట్స్ ఇట్ సో కాబట్టి ఇక్కడ శరీరము ఉన్నది ఇది అన్నమయము ప్రాణము ఉన్నది వాయువు ఇది అన్నాన్ని పచనం చేసేటువంటి శక్తి ఇప్పుడు శరీరమును అన్నము అనవచ్చు శరీరంలో వేసినటువంటి అన్నాన్ని పచనం చేసే వాయువుని ప్రాణాన్ని వాయువు అంటే దాన్ని అన్నాదము ఓకే సో శరీరము అన్నము వాయువు అన్నాదము ఒక దృష్టికోణం ఇంకో దృష్టికోణం ఆలోచించండి జస్ట్ రివర్స్ ఎలాగో తెలుసిన వాయువు బయట ఉంది అని అంటే ఏమిటి వాయువుని భక్షిస్తూ గాలి భోజనంటారు చూడండి వాయువుని భక్షిస్తున్నాను ఎవరు భక్షి నేనకూడదు ఎవరు భక్షిస్తున్నారు వాయువుని శరీరం వాయువుని భక్షిస్తోంది వాయువు భక్షింపబడుతోంది కాబట్టి ప్రాణము అన్నం అవుతుంది శరీరము అన్నాదం అవుతుంది చూడండి రివర్స్ అయిపోయింది అట్టు తిరగేసినట్టుగా ఇట్నించట్టు అట్నించేటు సరిపడిందా అండి ఇప్పుడు భాష్యం చూసేయండి వ్రతోపదేశ అన్నస్తుత ఏ ఇక్కడ వ్రతం మాట ఎందుకు చెప్పారు అన్న నింద్యాత్ తద్వ్రతం అన్నాన్ని నిందించకూడదు అని చెప్తే మళ్ళీ వ్రతం వ్రతం అంటే నియమ అని ఒక మ్యాండేట్ వేశారంటే అన్నము అంత గొప్పదయ్యా అని చెప్పడం కోసం ఇప్పటికే అన్నం నిందించుకోలేదు నా అది అనవసరం అని దానివల్ల ఫలమేం లేదు ఎందుకు వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అని అలాగేదో ఒక సెక్యులర్ ఐడియా కింద కాకుండా ఇట్ ఈజ్ ఎ వ్రతం అంటే అది ఒక మహిమాన్వితమైనది అన్నము చాలా గొప్పది అనే ఒక భావన వచ్చేస్తుంది వ్రత శబ్దం వేసేసేపటికి దానికి ఒక మహిమ వచ్చేస్తుంది బా అలాగండి అన్నం అంత గొప్పది అనే భావన వచ్చేస్తుంది ఆ వ్రత శబ్దం చేత అదే అంటారు శంకరు వ్రతోపదేశ అన్నస్థుతయే అన్నమును స్థుతించుట కొరకే వ్రతాన్ని ఉపదేశిస్తున్నారు స్తుభాక్వంచ అన్నస్యా బ్రహ్మోపలబ్ధ్యుపాయత్వా ఎందుకండి స్థుతించడం ఎందుకు అన్నం అన్నంలో స్థుతించదగ్గి గొప్పతనం ఏమున్నది స్థుతిభాక్ అవుతోంది ఎందుకయినది స్థుతిని పొందుతోంది కదా స్థుతింపబడుతోంది సో ఇట్ రిసీవ్స్ ది ప్రైజ్ వై వాట్ ఈజ్ ఇట్స్ గ్రేట్నెస్ అంటే ఏ అలా కాదు సాధకునకు అన్నము బ్రహ్మను పొందుటలో సాధనం అవుతుంది ఎందుకంటే విరాట్ని చూసే వీడు బ్రహ్మను తెలుసుకుంటాడు అన్నమయాన్ని చూసి బ్రహ్మని ఆత్మను తెలుసుకుంటాడు భోజనం చేసి విచారం చేస్తాడండి భోజనం లేకుండానే ఆత్మ విచారం ఏం చేస్తాడు కనుక అన్నము బ్రహ్మ ఉపలబ్ధి సాధనం అది వారం కాబట్టి దాన్ని మనం స్ఫుతించక తప్పదు దాన్ని నిందించకూడదనేది ఒక వ్రతము అని చెప్పి ఇప్పుడు నేను చెప్పాను రోడ్డు ఉపాసన ఇట్నించేటు అటు నుంచి అది వస్తుంది అయితే అది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమృద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదే ఓం